గణపతి కవీనాశ్రవస్తమరాజ ఆనశ్వన్మోలసాదన శ్రీమహాగణాధిపతాశివసరంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా నారాయణ నమస్కృత్యరం చైవ్ సరస్వతీం వ్యాసం తో ఆత్మస్వరూప బంధుగణ సో మనం రెండో అధ్యాయంలో నాలుగో శ్లోకం చూడాలి ఒకసారి అందాము అర్జున ఉవాచం భీష్మహం సంఖ్యే శ్రోణంచ మధుసూదన ఇషుభి ప్రతిత్స్మి పూజార్హా పరిశూదన సంఖ్యే ఈ సంఖ్య అనే శబ్దం వెరీ చిత్రమైన శబ్దం స్త్రీలింగంలో అయితే సంఖ్యా అంటే నంబర్ అంకెలు అనే అర్థం పుల్లింగంలో అయితే సంఖ్య అంటే యుద్ధము సో సంఖ్యే యుద్ధమునందు సో నేను అహం నేను సంఖ్యే యుద్ధంలో యోత్స్యామి అంటలేదు అర్జునుడు ప్రతి యోత్స్యామి యోత్స్యామి అంటే యుద్ధం చేయిస్తా యుద్ధం చేయగలను అంటే తనంత తానుగా యుద్ధం ఆరంభించే ప్రసక్తి లేనే సో ఆ సమస్యే కాదు అసలు ఇప్పుడు ఇక్కడ సమస్య ఏంటంటే ప్రతి యోత్స్యామి అటు కౌరవులు యుద్ధం ప్రారంభిస్తే నేను తిరిగి వాళ్ళకి జవాబు ఇచ్చుట ఇప్పుడు పాకిస్తాన్ యుద్ధం ఆరంభం చేస్తుంది దానికి మనం రిప్లై ఇవ్వాలా అక్కర్లేదా సో మీరు మీరు గుర్తుండో లేదో యాహ్యా ఖాన్ యుద్ధం ఆరంభం ఎలా ఆరంభం చేశాడో తెలిసిన వాళ్ళ ఎయిర్ ఫోర్స్ విమానాలు వచ్చి అంబాలా సిటీ అని ఉంది మనకి పంజాబ్ లో అంబాలా అలాగే మిగిలిన సిటీస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద సివిలియన్ ఏరియాస్ మిలిటరీ ఏరియాస్ ఇంకా ఇండిస్క్రిమినేట్ గా బాంబులు వేశారు అప్పుడు ఇందిరాగాంధీ గారు కలకత్తాలో ఉన్నారు ఏదో ప్రోగ్రామ్ అటెండ్ చేస్తూ అప్పుడు కలకత్తాలో కాంగ్రెస్ ఉండేది ఆ తర్వాత కాంగ్రెస్ ఏమైందో నాకు తెలియదు అప్పట్లో కలకత్తాలో కాంగ్రెస్ ఉండేది అంటే కాంగ్రెస్ పవర్ లో ఉందో లేదో నాకు గుర్తు మొత్తానికి కొంత ప్రెజెన్స్ ఉండేది ప్రధానమైన లీడర్స్ ఉంది కలకత్తా నుంచి ఇప్పుడు ఉన్నట్టున్నారు సో ఆవిడికి వెంటనే సమాచారం వచ్చింది యాహియా ఖాన్ హ్యాస్ పాకిస్తాన్ హ్యాస్ బొంబార్డెడ్ మెనీ టౌన్స్ ఇన్ రాజస్థాన్ అండ్ అంబాలా అండ్ పంజాబ్ వెంటనే షీ డాష్డ్ టు ది టుపిటల్ కాల్డ్ ది మీటింగ్ విత్ ఆర్మీ పీపుల్ అండ్ షీ క్సెప్టెడ్ ది ఛాలెంజ్ అప్పుడు యుద్ధార్ సో యోత్స్యామీ గాదది ప్రతి యోత్స్యామి ఇప్పుడు ఆ ప్రతి యోధ తిరిగి జవాబు ఇవ్వటం వాడు యుద్ధానికి వచ్చినప్పుడు యుద్ధం వాడు ప్రారంభించినప్పుడు అవతల వాడు మనం తిరిగి ప్రారంభించడం అవసరమా కదా అవసరం అవసరం అది అవసరం అది యాహియా ఖాన్ పాపం పెద్దవాడు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళలో ఉన్నవాడు ఏదో పెద్ద ఆ వయస్సులో పాపం ఓడిపోయాడంటే ఉళ్ళవాళ్ళు అందరూ ఏదైనా అని ఒప్పుంటారు అని ఈ రకమైన కరుణ ఏమైనా అర్థం ఉందో సో యాహియా ఖాన్ పెద్దవాడే ఇంతలావుండేవాడు అరవై ఏళ్ళు దాంట్లో అరవై అరవై ఐదో ఉండేవి అంత మాత్రం చాలా పెద్ద ఏదో ఎప్పటి నుంచో చిన్న చిన్న పొజిషన్ నుంచి పైకి ఇప్పుడు యుద్దం నెగ్గేయండి పాపం అందరూ చాలా ప్రశంస చేస్తారు యుద్ధం ఓడిపోయినట్లయితే యాహియా ఖాన్ చరిత్రలో ఎందుకు పనికిరాని వాడిగా నిలబడిపోతాడు కాబట్టి మనం ఓడిపోదాం ఇలా ఉంటుందండి ఆర్గ్యుమెంట్ ఎక్కడైనా అలా ఉండదు ఆర్గ్యుమెంట్ ఎలా ఉంటుందంటే యుద్ధం ఆరంభించింది వాడు కనుక దానికి రిప్లై ఇవ్వాల్సిన పూచి మన మీద ఉండదు దేశ నాయకుడు అన్నవాడు అలా ఉండాలి లేకపోతే వాడు దేశ నాయకత్వానికి పనికిరాడు సో వాళ్ళు యుద్ధం ఇప్పుడు భీష్ముడు ద్రోణుడు ఇక్కడ సమస్య యుద్ధంలో భీష్ముడితోటి ద్రోణుడితోటి నేను ఎలా యుద్ధం చేయగలను అని నన్ను అడగట్లేదు అతను నేను ఎలా ప్రతి యుద్ధము చేయగలను అంటే వాళ్ళు బాణాలు వేసినా కూడా తిరిగి నేను బాణాలు ఎలా వేస్తాను వాళ్ళు యుద్ధం మొదలుపెట్టినా నేను వాళ్ళకి రిప్లై ఎలా ఇవ్వగలుగుతాను యుద్ధ రంగంలో ఎందుకో తెలుసిన పూజార్హం వాళ్ళు పూజించదగినవారు ఎందుచేత పూజించదగినవారు అంటే పెద్దవాళ్ళు వయస్సులో ఇప్పుడు కారణం అని మన సంస్కృతిలో జ్ఞానానికి ప్రాధాన్యం ఎలాగో ఇస్తాము బట్ అట్ ది సేమ్ టైం వయస్సుకు కూడా ప్రాధాన్యం ఇస్తాం పెద్దవాళ్ళు వాళ్ళతో మనం దెబ్బలాటం దెబ్బలాడతాం ఒళ్ళే తిరిగితే తిట్టాడు అని ఊరుకోవచ్చు ఆయన ఒక్కడే భీష్ముడు ఒక్కడే అయితే అంతమంది చేయొచ్చు అయితే భీష్ముడు కేవలం తాను యుద్ధం చేయడమే కాకుండా భీష్ముడు దుర్యోధను కొమ్ము కాస్తున్నాడు దట్ ఈస్ ది ప్రాబ్లం ఇలా ముందుకు వచ్చేయచ్చు అమ్మా ఇక్కడ చాలా స్థానం కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు సో దుర్యోధనునికి కొమ్ము కాస్తున్నాడు సో అధర్మం పక్షాన నిలబడి అధర్మానికి అధర్మాన్ని మోసుకున్నాడు అటువంటి అప్పుడు మనం అధర్మం మీద అటాక్ చేస్తాం తప్పిస్తే ఒక వ్యక్తిగతమైనటువంటి అటాక్ ఇక్కడేమీ లేదు వాస్తవం అది కానీ మరి అర్జునుడు ఒక రకమైనటువంటి నిరుత్సాహంలో ఉన్నప్పుడు అలాగే మాట్లాడతాడు ఆ నిరుత్సాహం అటువంటి మాటల్ని మాట్లాడింపజేస్తుంది సో విషుభి ప్రతి యోత్ పూజార్హ మరిశూదన సో పుజార్హులైనటువంటి ఆ భీష్ముడు ద్రోణుడి మీద నేను బాణాలు ఎలా వేస్తాను అని అడుగుతున్నాడు అని అంటున్నాడు అంటే అభిప్రాయం ఏంటంటే ఓ రకంగా భీష్ముడిని ద్రోణుణ్ణి కనుక తీసు పక్కన పెడితే మిగతా వాళ్ళందరినీ ఏదో రకంగా బాణాలు వేసి కొట్టడానికి పర్వాలేదు కానీ కేవలం భీష్ముడు ద్రోణుడి దగ్గరే ఇబ్బంది సో ఇప్పుడు కూడా అలాంటి వ్యక్తిగతమైన నిర్ణయాలు తీసుకోకూడదు సమాజ శ్రేయస్సు గురించి ఆలోచించాలి సో మొత్తం సమాజం శ్రేయస్సు చూసుకోవాలి కానీ వ్యక్తిగతంగా ఫలానా వ్యక్తి మంచివాడు గనక వాడు శత్రు పక్షంలో ఉన్నాడు గనక మనం ఉపేక్ష చేసినట్లయితే ఆ వ్యక్తి మంచివాడని మనం ఆ శత్రువును దెబ్బతీయటం విషయంలో కొంచెం నిరుత్సాహంగా ఉన్నట్లయితే ఆ వ్యక్తి ఇన్వాల్వ్ కాకపోవచ్చు ఈ ఓవరాల్ శత్రువు ఉంటాడు కదా వాడొచ్చి ఇటువైపునే సమాజాన్నంతా కూడా నష్టాన్ని కలిగిస్తాయి అలాగే సమస్యలు ఉంటాయి కాబట్టి ఇటువంటి చాలా సింప్లిస్టిక్ లుకింగ్ ఆర్గ్యుమెంట్ వాళ్ళు పెద్దవాళ్లు పూజ నమస్కరించదగిన వాళ్ళు వాళ్ల మీద వాణం ఎలా వేస్తారు అని వెరీ సింప్లిస్టిక్ లుకింగ్ ఆర్గ్యుమెంట్ చాలా సౌండ్ ఆర్గ్యుమెంట్ లా అనిపిస్తుంది లోతుల్లోకి వెళ్లనంత వరకు లోతుల్లోకి వెళ్లినట్లయితే భీష్ముడు ద్రోణుడు చేస్తున్న పని అంత మంచి పని కానీ కాదృతి నిజానికి వాళ్ళ వాళ్ళు అసలు ఆ యుద్ధరంగంలో అలా వచ్చి నిలబడ్డం అన్నది కూడా అది వాళ్ళకి శోభ అనివ్వదు కాబట్టి ఇంకా ఆ స్టేజ్ వచ్చిన తర్వాత మొహమాటం లేదు దెబ్బలాడ్డం అవసరం దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ ఎనీవే సో ఇక్కడ రెండు సంబోధనలు ఉన్నాయి మధుసూదన అరిసూదన మధుసూదన అంటే ఇంతకుముందు చెప్పాను నేను మధు అనే రాక్షసుని సంహరించినవాడా అరిసూదన అరి అంటే శత్రు సూదనము అంటే చంపడం చంపువాడు సో అది సూదన అంటే ఇక్కడ అభిప్రాయం ఏమిటంటే హే శ్రీకృష్ణ నీవేమో శత్రువులను చంపావు అది మధు అనే రాక్షసుని అంతేగాని ఓ పెద్ద వయస్సులో ఉన్నటువంటి ముత్తాతనో లేకపోతే గురువుగారినో నువ్వు చంపలేదు రాక్షసుని చంపావు పైగా శత్రువుని చంపావు కాబట్టి అటువంటి స్థితే నాకు ఎదురైనట్లయితే ఎదురుగా ఉన్నవాడు శత్రువో రాక్షసుడో అయినట్లయితే ఏమో నేను కూడా యుద్దం చేసి చంపు లీవాణ్ణేమో కానీ ఇప్పుడు నా ప్రారంభం ఏంటంటే ఎదుర్కొండవాళ్ళు అరీ కాదు శత్రువు రాక్షసుడు కాదు శత్రువు కాదు కేవలము పూజింపదగినటువంటి భీష్ముడు ద్రోణుడు ఎదుర్కొండా ఉన్నారు కనుక నీ నువ్వు చేసిన యుద్దమంతా సింపుల్గా లేదు ఈ యుద్ద ఇది కొంచెం క్లిష్టంగా ఉంది కొంచెం ధర్మాధర్మముల వ్యవస్థ ఇబ్బందికరంగా ఉంది అంచేతను నేను ఎలా యుద్దం చేస్తాను ప్రతి యుద్దం ఎలా చేస్తాను యుద్దం చేసి మాట లేదు ప్రతి యుద్దమే నేను ప్రతి యుద్దం ఎలా చేయగలను అంటే అర్థం నన్ను నేను డిఫెండ్ చేసుకోవడం కూడా అనవసరం అన్నట్టుగా మాట్లాడుతున్నాను అంతకుముందు అన్నాడు కూడా నేను ఏమి చేయకుండా ఇలా కూర్చుంటాను రథంలోనూ ఆ వచ్చి నా మీద బాణాలు కత్తులు అవి అయినా కూడా నాకేం పర్వాలేదు అని అన్నాడు కూడా సో ఆ రకమైనటువంటి దృష్టికోణము అది సరైన దృష్టికోణం కాదు అంత ఇమోషనల్ గా ఉండకూడదు మనిషి ఎమోషనల్లే కాదు సెంటిమెంటల్ అంట సెంటిమెంటాలిటీ మన జీవితంలో సెంటిమెంటాలిటీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు సమాజంలో ఉంది నేను నాకు అనిపిస్తూ ఉంటుంది వ్యక్తిగతంగా బహుశా అటువైపు సెంటిమెంటాలిటీ ఎక్కువ ఉందా లేకపోతే నేను పర్సనల్ గా వెరీ కట్ అండ్ డ్రై కైండ్ ఆఫ్ పర్సన్ అనో ఏమో నాకు తెలియదు నాకు అలా అనిపిస్తూ కొంచెం సెంటిమెంటాలిటీ ఎక్కువ అనిపిస్తుంది సో ఇప్పుడు మరణము అనే టాపిక్ ఉందనుకోండి దాని మీద సమాజంలో ఉన్నటువంటి అభిప్రాయాలు చాలా హైలీ సెంటిమెంటల్ అండ్ దెర్ ఈజ్ నో బేసిస్ ఇన్ లాజిక్ అండ్ రీజనింగ్ దే ఆర్ ప్యూర్లీ సెంటిమెంటల్ థింకింగ్ అన్నా కనిపిస్తూ సో ఈ సెంటిమెంటాలిటీ ఒకప్పుడు కొంచెం వెర్రితలను కూడా వేస్తూ ఉంటుంది సెంటిమెంటాలిటీ ఎలాగంటే ఎవరైనా పెద్ద నాయకుడు చచ్చిపోయాడు అనుకోండి చచ్చిపోతే ఆ నాయకుడికి సంబంధించిన వాళ్ళందరూ గుండెలు ఇలా బాధ వేసుకుంటూ రోడ్డు రోడ్డు ట్రాఫిక్ ఆపేసి రోడ్డు తవ్వేసి రోడ్డు మధ్యలో కుర్చీ వేసుకుని సంతాప సభ అటువైపు ఎవరో ఈ సంతాప సభలో పాల్గోకుండా తమ దారిని తాము వెళ్తున్న వాడిని ఏమన్నా నాయకుడి చచ్చిపోతే కనీసం కళ్ళ కూడా పెట్టుకోవడం జాత అని వాడిని ముత్తసి ఇలాంటివన్నీ ఇది ఇది రౌడీజం ఇట్ ఈస్ నాట్ డివోషనల్ టు ది లేడర్ అండ్ ఏదో సెంటిమెంట్ ఆ సెంటిమెంట్ ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళి ఇదిగో ఈ వర్గం వాళ్ళు ఈయనికి శత్రువులు కాబట్టి ఆ వర్గం వాళ్ళ మీద అటాకులు చేసేసి వాటి ఆల్దీస్ ఇదంతా నాయకుల మీద ప్రేమే అలా ఉండకూడదు ఓసారి కొంతమంది భక్తులు నా దగ్గరికి వచ్చారు వాళ్ళందరూ మహాత్ముల యొక్క భక్తులు ఇట్స్ ఓకే ఫెయిర్ సో పెద్ద మహాత్ములు ఉన్నారు ఆయన చాలా జ్ఞాని మహాత్ముడు వీళ్ళందరికీ ఆయన బోధించేవారు సో వీళ్ళందరూ నాతో అన్నారు మా మహాత్ములు చాలా పెద్దవారు అయిపోయారండి చాలా పెద్ద వయసులో ఉన్నారు మాకు చాలా బెంగ వచ్చేసింది ఇప్పుడు పెద్ద బెంగ ఏమిటంటే ఆ బెంగ ఆయన స్వర్గస్థులైన తర్వాత ఎప్పుడో స్వర్గస్థులు అవుతారన్నట్టుగానే ఉందా దేహాన్ని అది చూసినట్లయితే ఆయన స్వర్గస్థులైన తర్వాత మాకందరికీ ఆత్మహత్య చేసుకోవాల్సిందే తప్ప ఇంకా మరో మార్గమేమీ లేదు అని అన్నారు ఇప్పుడు నేనేం చేయాలి నేను ముందు అప్రిషియేట్ చేశాను మీకు ఉన్నటువంటి గురుభక్తికి నేను ఎంతో ఆనందిస్తున్నాను మీకు ఆ రకమైనటువంటి శ్రద్ధ ఒక మహాత్మును ఉండటం చాలా ప్రశంసనీయమైన విషయం అని ముందు దాన్ని ప్రశంస చేసేసి ఈ అంశంలో ఆ మహాత్ముడు మీకు ఏ రకమైన బోధ చేశారు అని అడిగారు ఏం బోధిస్తున్నారు అసలు మహాత్ముడు అంటే భగవద్గీత బోధిస్తున్నారు మరి భగవద్గీత బోధిస్తూ ఉంటే ఆత్మకి మరణం లేదని దేహము మరణించేదే కానీ దాని గురించి దుఃఖించక్కర్లేదు మరి ఇవన్నీ చెప్పలేదా వారు పాఠంలో ఉన్నంటే చెప్పారనుకోండి మరి చెప్పకపోవడం అనేది ఏం కాదు కానీ మాకైతే మేము వెళ్ళాలనుకుంటున్నాం నేనేదో దార్చి పంపించాను పాఠం ఆయన దగ్గర పాఠం చదివే నేను ఎంత చెప్తాను నా దగ్గర ప్రసంగం వచ్చింది నన్ను సలహా అడిగారు కాబట్టి నేను ఏదో నాలుగు మంచి మాటలు చెప్పి ఏదో కొంచెం ఎక్కువగా చెప్పి పంపించాను అయిపోయింది ఆ తర్వాత ఆయన పోయారు పోయినా రెండేళ్లకో మూడేళ్లకో నేను మళ్లీ వాళ్ళందరినీ కలిశాను అందరూ బాగా ఉంది ఎవరు చెక్కు చెదరలేదు నేను ఒక్కటే ప్రశ్న అడిగాను ఏమైనా అధ్యయనం కొనసాగిస్తున్నారా సత్సంగం లేకపోతే ఆ మహాత్ముని ఆయన అస్తమించిన తర్వాత మీ సత్సంగం కూడా బంద్ అయిపోయిందా అంటే దాంట్లో చాలా మంది బంద్ే అయిపోయింది సత్సంగం కొంతమంది మాత్రం కొనసాగిస్తుంది అప్పుడు నేనేమన్నానంటే ఆ మహాత్ముని స్మృతికి మీరు ఏదైనా న్యాయం చేకూర్చాలంటే ఆయన చేసిన బోధలని మనం జీవితంలో ఆచరించటం దాన్ని నలుగురికి బోధించటం తద్వారా మీరు ఆయన స్మృతికి కొంత న్యాయం చేకూర్చుని వాళ్ళు అవుతారు కాబట్టి నేను ఇంకా అప్పుడు మూడేళ్ల వాళ్ళ అన్నమాట వాళ్ళకి నేనేం గుర్తు చేయలేదు అనవసరం ఎందుకు అలాంటివి గుర్తు చేయటం కాబట్టి సో ప్యూర్ సెంటిమెంట్ ఆల్ బట్ సెంటిమెంట్ ఆల్ కాబట్టి సెంటిమెంట్ ఈజ్ emotions is okay love and uh, compassion these are emotions which is okay but uh, that should not uh, come down to the level of pure sentimentalism so in arjuna's matter alage unde we are in the battlefield in the battlefield there is either by choice or by force of circumstances one gentleman is on the other side what to do should you fight or not ఇప్పుడు రామ్ జట్మలాని వెళ్ళి ఆపోజిట్ గా ఓట్ నామినేషన్ వేశాడు పెద్ద లాయర్ అని చెప్పేసి నేను తప్పుకుంటాన ఇది యు హైట్ ఇట్ అవుట్ లేదంటే ఆయన చాలా పెద్ద అయిన చాలా లాయర్ ఒకప్పుడు మాకు స్నేహితుడేను హ్యాడ్ అనిట్ ఫస్ట్ ప్లేస్ ఆ రెస్పెక్ట్ ఆయన చూపించి ఉండాలి సో వాజ్పాయి గారు ఆ రామ్ జెట్ మూల కూర్చుంటే పిలిచి నువ్వు మినిస్టర్ గా ఉండవా అని మినిస్టర్ షిప్ తన పార్టీ వాడు కాదు తన మెంబర్ కాదు ఇంకోటి ఇంకొక తన పార్టీ వాడికి ఇవ్వాల్సిన మినిస్టర్షిప్ ఈయనకి ఇచ్చాడు ఇస్తే చేసినంత కాలం మర్యాదగా ఫ్రీ ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడు చేశాడు చేసి ఏదో దెబ్బలాట పెట్టేసి నేను వెళ్ళిపోతానంటే వెళ్ళిపోమన్నాడు ఇప్పుడేమో ఆపోజిట్ గా వేశాడు ఇప్పుడు ఆయన ఫైట్ చేయాలంటారా కలదంటారా లేకపోతే అర్జునుడు మాట్లాడినట్టు మాట్లాడాలా అలాగే సెంటిమెంటల్ లాగా తీసుకెళ్ళకూడదు అని తర్వాత శ్లోకం గురూన మహానుభావాన్ శ్రేయో భోక్తు భైక్ష్యమీహోకే హమాస్ గురూని హ భుంజీయ భోగాన్ రుధిరప్రదిగ్ధాన్ సెంటుమెంటాటి దాన్నే కొనసాగిస్తున్నాడు ఆయన ఆయన అంటాడు గురువు గురు శబ్దానికి రెండు అర్థాలు ఒకటి విద్య నేర్పిన ఆచార్యుడు రెండు తండ్రి రెండు అర్థాలు ఉన్నాయి గురు శబ్దానికి సో పెద్దవాడు అని కూడా అర్థం ఉంది గురు శబ్దానికి సో ఇప్పుడు అన్ని అర్థాలు కుదురుతాయి ఇక్కడ ఎందుకంటే భీష్ముడు తండ్రి తాత ఆలేఖలో వాడు వయస్సులో పెద్దవాడు తర్వాత ఎంతో కొద్దో గొప్ప బోధి ఆచార్యుడు కూడా ద్రోణుడైతే ఆచార్యుడు సమస్య లేదు పెద్దవాడు సో ఈ విధమైనటువంటి పెద్దలని ఇక్కడ గురువునంటే గురువులను అని కాదు పెద్దలను పెద్దవారిని ఈ పెద్దవారిని చంపడం కంటే చంపకుండా అహత్వ గురువు అహత్వా అంటే హనన ధాతువుకి హన్ అనే ధాతువుకి చంపడం అనే అర్థం ఉంది కొట్టడం అనే అర్థం కాబట్టి బాణం వేసి కొట్టడం అనేది కూడా హనన ధాతువు కిందకే వస్తుంది కాబట్టి మీరు రెండర్థాలు చెప్పచ్చు కొట్టకుండగా వాళ్ల మీద బాణం లేకుండగా వాళ్లని సంహరించకుండా రెండర్థాలు కూడా కుదురుతాయి యుద్దంలో ఇంకా మరి ప్రారంభం చేస్తే కొట్టినట్టు అవ్వచ్చు చంపినట్టు అవ్వచ్చు సో వాళ్ళని చంపకుండగా వాళ్ళని చంపకుండా ఉండాలంటే ఏం చేయాలి యుద్దం చేయడం మానేయాలి యుద్దం చేయడం మానేయాలంటే ఏం చేయాలి యుద్దరంగం నుంచి వెనుకకు వెళ్లిపోవాలి యుద్ధరంగానికి వచ్చాడు కదా యుద్ధరంగా నుంచి ఇప్పుడు ఇంటర్వ్యూలు కూర్చొని నేను ప్రయాణం చేయను అంటే అది వేరే సంగతి టికెట్ కొనుక్కుని ప్లాట్ఫారం మీదకి వెళ్ళి రైలు వచ్చి ముందు నేను ప్రయాణం చేయని వెనక్కి వచ్చేస్తానని ప్రయాణం చేయను అంటే అప్పుడు ఏం చేయాలి వాడు అప్పుడు ఆ ప్లాట్ఫామ్ను వదిలిపెట్టేసి వెనక్కి వచ్చేయాలి కాబట్టి అర్జునుడు కూడా యుద్ధరంగాన్ని విడిచిపెట్టి వెనక్కి వెళ్ళిపోవాలి ఎక్కడికి వెళ్తాడు వెనక్కి వెరీ ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్ హీ కెనాట్ గో బ్యాక్ టు హోమ్ అండ్ రిలాక్స్ న్యూస్ పేపర్ చదువుకుంటాట్ డూ ఎందుకంటే అది క్షత్రియ ధర్మం కాదు ఎవళ్ళు దాన్ని మెచ్చరు ఇంకా ఇంకా ఆప్షన్ ఏం మిగిలింది సన్యాసం సన్యాసం ఈజ్ అ వెరీ గుడ్ ఆప్షన్ ఇప్పుడు ఒక ఆయన ఉన్నారు ఈ మన సికింద్రాబాద్ బాసే ఆయన ఒక కంపెనీ ఓ ఫైనాన్స్ కంపెనీ స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసి నాకు తెలుసున్న వాళ్ళ దగ్గర అందరి దగ్గర కూడా లక్షలు లక్షలు లక్షలు డిపాజిట్లు తీసుకున్నారు this one now it it went wrong everything went wrong. all finance went dabithunnayi kada everything went wrong so i enjeshana telusna he left the country ipudu ekkada unnadu ante australia lo unnadu australia lo kuda ekkada unnadu ante sydney modhalaina modhalaina a coastal cities lo kuda kada outback kami ante inga meer australia lo vimanam lo digithe nattu naal roju la that road me planning chesthe kan cheyalera అక్కడున్నాడని వార్త సో యూ హావ్ టు రన్ అవే ఇప్పుడు అర్జునుడు ఏం చేయాలి ఈగనా రిమైన్ అట్ హోమ్ హీ హ్యాస్ టు రన్ అవే సో ఎక్కడికి ఎక్కడికి పారిపోతాడు అర్జునుడు ఎక్కడికి పారిపోతాడు వీడుంటే హసీనే పారిపోయాడు అర్జునుడు ఎక్కడికి పారిపోతాడు సో ఇంకా అర్జునుడికి మిగిలిన ఆప్షన్ ఒక్కటే వెరీ క్లియర్ కట్ ఆప్షన్ ఏమిటంటే హృషికేశ్ ఈస్ ది బెస్ట్ ఆప్షన్ హృషికేశ్ వెళ్ళిపోయి సన్యాసం తీసుకుంటే ఈ అప్పులు వాళ్ళు వీళ్ళు ఎవళ్ళు కూడా ఇంకేం మాట్లాడతారు ఎందుకంటే సన్యాసం పుచ్చుకున్న వాళ్ళతో ఏం మాట్లాడతారు చేతనైతే దండం పెడతారు ఇష్టం ఉంటే దండం పెడతారు లేకపోతే వాళ్ళ దాన్ని వాడిపోతారు సన్యాసితోటి దెబ్బలాడుతారా లేకపోతే ఏం మాట్లాడతారు అంచేతను ఈ సన్యాసం అనే ఆప్షన్ ఒకటి ఉంది అర్జునుడికి ఆప్షన్ బాగా నచ్చింది జిహాస ఈ పూచీల నుంచి ఈ నుంచి వెళ్లిపోవచ్చు అయితే మరి భోజనం అది భైక్ష్యం ఉంటుంది భిక్షాటనం చేసుకోవచ్చు భైక్ష్యమీహలోకే ఎంతకాలం బతుకుతాం ఇరవై ఏడో ముప్పై ఏడో బతుకుతాం ఇప్పుడు ఎంతకాలం భిక్షాటం చేసుకోవచ్చు ఏదో ఆ నక్షత్రానికి వెళ్లి కీలక నిలబెడితే వాళ్ళు వీక్షిస్తారు ఆ భిక్షతిని ఏదో మాల తిప్పుకుంటూ కరక్షాటం ఈ పెద్దల మీద బాణాలు వేసి వాళ్ళని కొట్టడము సంహరించడం కంటే అదే మంచి పని సో మహానుభావాన్ గురువు అహత్వా మహానుభావులైనటువంటి అంటే గొప్ప ప్రభావశాలులు అనుభావము అంటే ప్రభావము అంటే చాలా గొప్ప మహిమ గలవారు ప్రభావం గలవారు ఎంతో విద్వాంసులు సో ఇటువంటి మహానుభావుల్ని ఆయన పెద్దలని బాణం వేసుకొట్టి ఆ తర్వాత చంపడం కంటే లోకే ఈ లోకంలో బతుకున్నంతకాలం ఇహలోకే ఈ లోకమునందు భైక్ష్యమపి భోక్తుం శ్రేయ భిక్షాటన చేసి లభించిన ఆహారానికి భైక్ష్యము అనిపేరు వైక్ష్యము చేసు భిక్ష చేసుకుని ఆ వచ్చిన ఆహారాన్ని భూజించటం అదే శ్రేయస్సు అదే మంచిది అదే నాకు క్షయము అదే నాకు మోక్షాన్ని ఇస్తుంది లేకపోతే పరలోకాన్ని స్వర్గాన్ని ఇస్తుంది శ్రేయస్సు అంటే అర్థం అని అంటాడు అయితే దానికి అలా కాకుండా ఇక్కడ నిలబడి యుద్ధం చేస్తే ఏం చేసినట్టు అవుతుంది హత్వా వాళ్ళ మీద వేయాలి కొట్టాలి సరే ఇంక యుద్ధం కొనసాగితే వాళ్ళు నన్నైనా చంపాలి నేను వాళ్ళనైనా చంపాలి చంపడం అన్నది అల్టిమేట్ చంపిదాకా కొట్టడం అన్నది ఒకవేళ వాళ్ళు నన్ను చంపిన బట్ బిఫోర్ దట్ వాళ్ళని మీద ఎన్నెన్నో బడాలు వేసి కొట్టాల్సి సరే నేనే చంపితే చంపడం కూడాను హత్వా గురువు గురువులను కొట్టి భుంజీయ భోగాన్ ఇహైవ సపోజ్ నేను నెగ్గాననుకోండి గురువులందరినీ సంహరించి నేను నెగ్గితే నాకు భోగాలు లభిస్తాయి ఇహైవ ఈ రాజ్యంలోనే భోగాన్ భుంజీయ రాజ్య భోగములను భుజిస్తాను అనుభవిస్తాను ఎటువంటి భోగాలు రుధిర ప్రదిగ్ధాను అంటే రక్తముతో తడిసిన భోగములు రక్తముతో తడిసిన అంటే దట్ ఈజ్ మెటఫారికల్ అంటే ఆ రక్తం వచ్చి ఇక్కడ తడుస్తుందని కాదు అంటే ఎవళ్ళనో చంపి తీసుకొచ్చినటువంటి భోగము కాబట్టి ఈ భోగం లభించడానికి వెనుక ఒకళ్ళని చంపుట అనేది ఉంది కాబట్టి దాన్ని రక్తసిక్తమైన భోగము రక్తంతో తడిసిన ధనము అలా వచ్చిన ధనాన్ని ఎవరిలో మదన చేసి పట్టుకుంటున్న డబ్బు అది రక్తముతోటి తడిసిన డబ్బు అని అర్థం రక్తసిక్తమైన ధనము సో ఈ రక్తసిక్తమైన భోగములను నేను భుజించాలి ఇక్కడుంటే అయితే ఆ వాక్యం మీరు గమనించండి సెకండ్ హాఫ్ హత్వా గురువు గురువులను సంహరించి ఇహైవా ఇక్కడనే ఉండి భోగాన్ భుంజీయ భోగములను నేను అనుభవిస్తాను ఎటువంటి భోగాలు రుధిర ప్రతిగ్ధాన్ రక్తసిక్తములైన భోగములు ఓకే ఇప్పుడు ఇంకొక పదం మిగిలిపోయింది ఆ మొత్తం హాఫ్ లో ఏమిటా పదం అర్థకామాన్ అనే పదం మిగిలిపోయింది ఇప్పుడు ఈ అర్థకామాన్ అన్నది అది ద్వితీయ బహువచనం ద్వితీయ విభక్తి సెకండ్ క్లేస్ ఫ్లోరల్ సో అది దేనికి అడ్జెక్టివ్ అవుతుంది సెకండ్ క్లేస్ ఫ్లోరల్ ఉన్న దానికే అడ్జెక్టివ్ అవుతుంది అది సాంస్కృతిక భాష యొక్క లక్షణం కాబట్టి హత్వాకి ఎడ్జెక్టివ్ ఎలా కాదు హత్వా అన్నది వెర్బ్ హాఫ్ వెర్బ్ పోతే ఇంకా సెకండ్ కేస్ ఫ్లోరల్ ఎడ్జెక్టివ్స్ రెండున్నాయి అక్కడ ఒకటి గురూన్ రెండు భోగాన్ అంతేనా కాబట్టి అర్థకామాన్ అయితే గురూన్ అన్నదానికి విశేషణం అవ్వాలి లేకపోతే భోగాన్ అన్నదానికి విశేషణం అవ్వాలి భోగానికి విశేషణం చేస్తే ఏమనర్థం చెప్తారు సో భోగముల వెనుక ఏముంటాయి కామన ఉంటుంది ధనం ఉంటుంది అర్థకామాన్ అంటే అర్థకామములతో కూడిన అర్థకామములను కలిగి ఉన్న బహునీ సమాసం చేస్తే అర్థము కామము కలిగి ఉన్న భోగములను అంటే అభిప్రాయం ఏమిటి ఈ యుద్ధం నేను చాలా సంపదలు వస్తాయి ఆ సంపదలు నీతోటి నేను కామనను మనస్సులో కోరికను పెంచుకోవచ్చు ఆ కోరికల వల్ల భోగాలు లభిస్తాయి ఆ భోగాలను నేను అనుభవిస్తాను అని అలా అర్థకామాన్ భోగాన్ అర్థకామ పూర్వకమైన భోగములను సో ఆ భోగాల్ని నేను అనుభవిస్తున్నాను అని అర్థం చెప్పచ్చు సపోజ్ భోగానికి విశేషణం చేయకుండా గురువునికి విశేషణం చేశారనుకోండి అప్పుడు ఏమనర్థం చెప్పాలి అర్థమును కోరే గురువులను అర్థమంటే సంపద ధనము ధనమును కోరే గురువులను చంపి అని చెప్పాలి ఈ రెండర్థాల్లో ఏది సముచితమైన అర్థము అని ఒక మీమాంస అంటే ఈ అర్థకామాన్ననే విశేషణాన్ని భోగానికి వేద్దామా అయితే గురువునికి వేద్దామా అంటే చూడండి వాక్య రచనలో అర్థకామాన్నని వేసి పక్కనే గురువున్నమాస్తు గురువున్నని భోగాన్ని దగ్గరికి వెళ్ళాలంటే ఇహైవ భుంజీయ అని దాటుకుని భోగాన్ని దగ్గరికి వెళ్ళాలి కాబట్టి ఆ విశేషణము పక్కనే విశేష్యముండి ఆ పక్కనే ఉన్న విశేష్యాన్ని విధులు పెట్టేసి చాలా ముందుకు వెళ్లి ఎక్కడో ఉన్న విశేష్యానికి దీన్ని జోడించి అర్థాన్ని కూడా కొంచెం ట్విస్ట్ చేసి చెప్పే పరిస్థితి వస్తున్నాక అంత క్లీన్ గా ఫిట్ కాదు అది వెరయాజ్ గురువునికి పర్ఫెక్ట్ గా ఫిట్ అయిపోతుంది ఎలాగా అర్థాన్ని కామయంతి ఇది అర్థకామా అక్కడ భోగానికి అబ్జెక్టివ్ కింద చేసినంత దూరాన్వయం అక్కర్లేదు కొంచెం ట్విస్టెడ్ ట్విస్టెడ్ ఆర్ కన్వల్యూటెడ్ సింటాక్స్ ఆ అన్వయం చేయటంలో కొంచెం తలకి తిప్పి తిప్పి అన్వయం చేశాం సరే గతి లేకపోతే చేస్తాము కానీ అంత గతి లేని పరిస్థితి ఏముంది పక్కనే ఉంది గురువు శబ్దం దానికి అన్వయం చేసేయండి అన్వయం చేసేస్తే ఏమని చెప్తాం వీళ్ళు గురువులే పెద్దవాళ్లే కానీ అర్థకామా అన్నారు పైగా తూ కూడా తల స్వారస్యాన్ని కలిగిస్తుంది గురువులైతే అయ్యారు కానీ వీళ్ళకి ధనమే ముఖ్యము అర్థము అర్థమునే కోరువాలలు అటువంటి గురువులను అని ఆ విధంగా ఆ పదాన్ని విశేషణం చెప్పచ్చు ఈ రెండింటిలో ఆ విధంగా గురువులకి అర్థకామాన్ననే పదాన్ని జోడించటమే పద్ధతి అలాగే జోడించాలి ఎందుకంటే భీష్ముడు ద్రోణుడు ఆ యుద్ధరంగంలో నిలబడ్డారంటే కారణం ఏమిటంటే వాళ్ళు దుర్యోధనుడు ఉప్పు తిన్న మూలంగానే అక్కడ వచ్చి నిలబడ్డారు మామూలుగా ఒకప్పుడు రాజ్యాన్నంతని కూడా ధృతరాష్ట్రుడు పాలించేవాడు యువరాజుగా ఎవళ్ళు ఉండేవారు ధర్మరాజు ఉండేవాడు ఎందుకంటే ధర్మరాజు పెద్దవాడు పాండు మహారాజు యొక్క కుమారుడు పూర్వం అంతకు పూర్వం పాండు మహారాజు యొక్క రాజ్య అధికారం అది పాండు మహారాజు పాలించేవాడు పాండు మహారాజు మరణించాడు అడవికి మరణించాడు మరణించినప్పుడు అందరూ పిల్లలే ధర్మరాజాదులు పిల్లలే దుర్యోధనాధులు పిల్లలే అందరూ చిన్నపిల్లలే ఇప్పుడు ఈ చిన్నపిల్లలకి రాజ్యం ఎక్కడి నుంచి వస్తుంది వీళ్ళని రాజ్యాన్ని ఏం చేస్తారు కాబట్టి ఇంక గతి లేక ధృతరాష్ట్రుణ్ణి మళ్లీ రాజ్యం చేశారు అసలు ధృతరాష్ట్రునికి రాజ్యాధికారం లేదన్నారు ముందు ఎందుకంటే ఆయన చూడడం లేదు చూపులేదు యుద్దం చేయలేదు శత్రువుల్ని ఓడించలేడు ఆరోగ్యంగా లేడు కొంచెం రాజ్యాధికారం కావాలంటే ఆరోగ్యం ఉండాలి కదండి మరీ అనారోగ్యం మనిషిని తీసుకొచ్చి ప్రెసిడెంట్ గానో లేకపోతే దేం గానో పెట్టుకుంటే చాలా ఉంటుంది మంచం పట్టేసిన వాడిని Uh, how you can make a king or anything or something some women should be there so thing drushtantav endi cheptaru ante okapudu tamil nadu state ki m g ramachandran chief minister ga undi varu aina he was on death bed aso uh, chala samasya undi asal administration em nadichindhi aina coma lo unnattu ga undi varu ido oka example ilanti vemo prapanchamlo chala examples undi krushchev uh, russia president ga unnapudu last days of krushchev alage undi He was extremely sick, but still he is the, he is the president of the Chaitmana Metcalfe. Anyway, any modern examples of whatever, come to Dhritarashtra like Rajya Thikaramu ledhani oga nirnayam. Anche atane Paandu giccar first place. Ipudu Paandu umaranin chal. Ipudu Rajya Thikaramu yavalladhi. Mali Dhritarashtra yunye koch urtta. Ipudu next avalladhi. Next avalladhan te, unke avalladhi. Yavaraju yavadu peddhavad yavadu. ధర్మరాజు కాబట్టి ధర్మరాజు గారి ఎలాగో పాండు మహారాజు రాజ్యమేది అసలు నిజానికి విచిత్రమీ చచ్చిపోయినప్పుడు పెసరంత రాజ్యం దాన్ని పాండు మహారాజు మూడు రెట్లు చేస్తాడు దాన్ని సామంతరాజులందరినీ కూడా దారికి తీసుకొచ్చి హీ మేక్స్ ఇట్ పటేల్ చేసినట్టు చేస్తాడు పటేల్ ఎలాగైతే ఈ సంస్థానాలన్నింటినీ తోటికి చేర్చి ఒక ఇండియన్ రిపబ్లిక్ తయారు చేశాడో ఆ రకంగా చేస్తాడు పాండు మహారాజు అని చేస్తున్నారు ఎలాగో పాండు సంపాదించిన రాజ్యమే ఇన్ ఎనీ గురు వంశానికి సంబంధించినటువంటి రాజకుమారులను మీరు లెక్కేసుకుంటే వాళ్ళు హండ్రెడ్ అండ్ ఫైవ్ పీపుల్ అదే ఒకడే కొడుకుంటే ఈ సమస్యలేం లేవు ఇంతమంది ఉండడం చేతనో ఈ దెబ్బలాట్లు అని నేను సో ఈ హండ్రెడ్ అండ్ ఫైవ్ లో ఎవరికో ఒకళ్ళకి ఇవ్వాలి హూ ఇస్ దాట్ ధర్మరాజు ఎల్డర్లీ పర్సన్ సో ది మేడ్ ధర్మరాజా యాజ్ ది యువరాజ పెద్దవాడు అయ్యాడు ఇప్పుడు దుర్యోధనుడు దెబ్బలాట పెట్టాడు ఇదేమీ కుదరదు అప్పుడు భీష్ముడు వీళ్ళందరూ కలిసి మహాభారతంలో విస్తారంగా వస్తుంది నేను అల్వాలో చెప్పాను కొన్ని రోజులు ఈ మహాభారతం సో భీష్ముడు వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే ఇది కలిసి ఉండి కాపురం లాగవు కాదు దుర్యోధనుడు దీన్ని నడవనివ్వడు దుర్యోధనుడు కోఆపరేట్ చేయాలి ధర్మరాజు గారు కాపరేట్ చేయకపోతే అది ఆ రాజ్యాన్ని నడవద్దు కాబట్టి బెస్ట్ సొల్యూషన్ ఇది సమ్ క్రిటికల్ పాయింట్స్ ఉన్నాయి పాండురాజు సంపాదించాడు ధర్మరాజు పెద్దవాడు దీదార్ది పాయింట్స్ ఫేవర్ ధర్మరాజ దుర్యోధ నుండి ఫేవర్ చేసి పాయింట్స్ ఒకటి రెండు వాడి ఆర్గ్యుమెంట్లు వాడుకున్నాయి ఇప్పుడు యాజ్ ఆఫ్ నో మన ఆయన గారు దీనికి హెడ్ మన ఆయన గారు తర్వాత నేనవుతాను కానీ వాడు ఎలా అవుతాడు మేం వీఆర్ నాట్ హండ్రెడ్ అండ్ ఫైవ్ ఓన్లీ హండ్రెడ్ అండ్ సో దీస్ ఆర్ ఎక్స్క్లూడెడ్ అని వాడి ఆర్గ్యుమెంట్ సో ఇది ఎక్కడా తెగీది కాదు ఇది లెటర్ బ్రేక్ ఇట్ ఇన్ టూ భారత్ పాకిస్తాన్ విభాగం లాగా అయిపోయింది అయిపోయి రెండు ముక్కలు చేసేసా చేసేసి అయితే హస్తినాపురంలో ఎవాళ్ళు ఉండాలి అంటే కొంచెం మెత్తటివాడు చెప్పిన మాట వినివాడు ధర్మరాజు పెద్దవాడైనా దుర్యోధనుడి అయినా నువ్వు అవతల సార్ మిగిలిన హాఫ్ నువ్వు చూసుకోరంటే వాడు వెళ్ళాడు పెంకి ఘటం కాబట్టి ధర్మరాజు గారిని పిలిచి హెమ్మాయ్ నీకు హాఫ్ ఇస్తున్నావు అంటే సరే నాన్నగారు ఈ హాఫ్కి సెకండ్ హాఫ్ అదర్ హాఫ్ ఇస్తున్నాం అంటే సరే మీ ఇష్టం అక్కడ ఖాండవప్రస్థము అని ఒక ఎడారి ప్రాంతం అది వెరీ యారిడ్ ల్యాండ్ ఎడారి కాదు యారిడ్ డ్రై ల్యాండ్ రాయలసీమ లాగా అలాంటి స్థానం ఏదో ఇచ్చారు ఇస్తే ఆయన అక్కడికి వెళ్ళి దాన్ని ఇంద్రప్రస్థంగా చేశారు దాన్ని అంత డెవలప్ చేశారు సో ఆ డెవలప్ చేస్తే చూసి ఆ బా ఖాండవ ప్రస్థం అలా ఇంద్ర ఇంద్ర అంటే చాలా సంపదకి ఇంద్రుడు ఇంద్రలోకం లాగా ఉందిరా అంటారు అలాగా ఖాండవ ప్రస్థాన్ని ఇంద్రప్రస్థంగా మార్చాడు ఇప్పుడు ప్రశాంతంగా ఉండొచ్చా దుర్యోధనుడు ఏం చేశాడంటే దీన్ని లాపుకునే ప్రయత్నం దానికోసం జోదం అని ఇదని యుద్దం ప్రకటించితే నెగ్గం అనే అధైర్యం చేత జోదం పదమూడు సంవత్సరాలు మళ్ళీ పదమూడు సంవత్సరాల తర్వాత వచ్చారు వాళ్ళకి వాళ్ళకి వరయిచ్చు కదా ఇంత అయింది సో ఎప్పుడైతే ధర్మరాజు గారు జోదంలో ఓడిపోయి అరదికి వెళ్ళిపోతారు వెళ్ళిపోతే వెంటనే దుర్యోధనుడు చాలా లాంగ్ అవుట్లుక్ కనవాడు అలా భవిష్యత్తులోకి చూసే స్వభావం సో వాడు ఈ పదమూడేళ్ల తర్వాత వీళ్ళు మళ్లీ వాపస్ వచ్చే అవుట్ సైడ్ ఛాన్స్ ఉంది అజ్ఞాతవాసంలో మనం పట్టేద్దాం అన్నాడు కర్ణుడు పట్టేద్దాం లేవాయా కరెక్టే కానీ ఒకప్పుడు దొరక్కపోతే వాటే వాటే ఫిల్ మే మేమే నెగ్గేస్తే ఏమిటి అన్నట్టుగా సో చీఫ్ మినిస్టర్ వాళ్ళు అవుతారు పెద్ద వాటి అనే బేసిస్ మీద సో వీళ్ళు వాపస్ వచ్చేస్తే దాని మాట ఏమిటి అని అంటే అప్పుడు ఆ దుర్యోధనుడు చాలా ఆలోచించి వాపస్ వచ్చేస్తే మనం వాళ్ళకి రాజ్యం ఇవ్వద్దు ఇవ్వద్దు అంటే ఇలాగా వాళ్ళు వాళ్ళ రూల్ ప్రకారం రాజ్యం ఇవ్వాల్సిందే రాజ్యం ఇవ్వతే వాళ్ళు యుద్ధానికి వస్తారు భీముడు వాళ్ళు ఎలాగో ఒప్పుకోరు ఏవో ప్రతిజ్ఞలు కూడా చేస్తున్నారు వాళ్ళకి ఆ ప్రతిజ్ఞను తీర్చుకునే ఛాన్స్ ఇచ్చిన వాడు అంటే వి విల్ గో ఫర్ వా మనం యుద్ధానికి వెళ్దాం మరి యుద్ధానికి వెళ్లాలంటే ఈ వీళ్ళందరూ ఆ పాండవ ఎవళ్ళు ఈ భీష్ముడు ఈ ద్రోణుడు వీళ్ళందరూ పాట పక్ష పోతు అంటే అప్పుడు దుర్యోధనంటాడు మనకి పదమూడేళ్ల టైం ఉంది ఈ పదమూడేళ్లలో ఇటు తిప్పుకుందాం అంటే వాళ్ళు తిరగరాయా బాబు వాళ్ళు వాళ్ళ మన మన క్యాల్కులేషన్లోకి వాళ్ళు రారు వాళ్ళు తిరగరు నేను దీనికి ఉపాయం చేస్తా వాళ్ళకి ఈనాటి నుండి వాళ్ళకి మన సామ్రాజ్యంలో అంతఃపురంలో ఫస్ట్ క్లాస్ ట్రీట్మెంట్ మొదలు రోజు భోజనంలో చిట్టి గ్యారీలు ఇలాంటి పదార్థాలన్నీ తయారు చేసి తడుపునుండా భోజనం పెట్టండి వాళ్ళకి సేవకుల సంఖ్య పెంచండి వాళ్ళకుండే ప్రసాదాలకి కావాల్సిన సౌకర్యాలు అదనంగా చేయండి ఎయిర్ కండీషనర్స్ అవి ఫిక్స్ చేయండి వాళ్ళని ఎంతలా ప్యాంపర్ చేయడానికి వీలుంటుందో అంతలా ప్యాంపర్ చేసి ఒక సెపరేట్ డిపార్ట్మెంట్ ఒకటి క్రియేట్ చేసి భీష్ముడు ద్రోణుడు కృపాచార్యుడు వీళ్ళందరూ ఉన్నారు పెద్ద తలకాయలు వీళ్ళని ప్యాంపర్ చేయటమే పని ఇంకా అసలు మీరు ఏం మాట్లాడదు పదమూడు సంవత్సరాల తర్వాత చూద్దాం వీళ్ళ మనస్సులు ఎలా తేలతాయి పదమూడు సంవత్సరాల మటుకు వీళ్ళకి కడుపు నిండా భోజనాలు సేవలు అన్ని ఫుల్ స్ట్రెంగ్త్లో చేయిస్తున్నాడు వీళ్ళు ఆశ్చర్యపోతారు ద్రోణాచార్యుడైతే అబ్బా ఎంత గురుభత్తుంది దుర్యోధనుడికి అని మహా ముదిసిపోతాడు భీష్ముడైతే ఇంత సేవలు చేయించేస్తున్నాడు వీడు రేపు పొద్దున్న పదమూడేళ్ల తర్వాత యుద్ధంతో వచ్చినట్లయితే ఇదంతా మనల్ని చాలా ఎంబరాసింగ్ సిచ్యువేషన్లో ప్రక్రియ అని భీష్ముడు బెంగట్టుకుంటాడు ఇప్పుడు సపోజ్ చందాలు వసూలు చేయడం మొదలుపెట్టామనుకోండి వెరీ క్లియర్ కట్ సిచ్యువేషన్ సపోజ్ చందా అని అది మొదలుపెట్టామనుకోండి చందా అని తిరుగుతూ ఉంటాం ఒకడు వందో యాభై ఇస్తారు అది పుచ్చుకుని లేచక్క అవసరం పేరు కూడా మర్చిపోయి లేచక్కవసం ఒకడు లక్ష రూపాయలు ఇస్తారు ఇప్పుడు ఏం చేయాలి అతని పేరు గుర్తుపెట్టుకోవాలి ఆ పేరుకి ఏదో శిలాఫలకం ఒకటి చేయించాలి తర్వాత అతనికి స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వాలి ఇలాంటివన్నీ ఇవ్వాలి అక్కర్లేదు సో కందా తీసుకోవటం తేలిక తీసుకున్న తర్వాత ఆ పూచీని నిభాయించడంలో చాలా ఇబ్బందులు కాబట్టి సేవలు తీసేసుకుని పదమూడు సంవత్సరాలు దుర్యోధనుడిచ్చినటువంటి సేవలన్నీ తీసేసుకుని ఇప్పుడు హఠాత్తుగా సమయం వచ్చేప్పటికీ మీరు ఆలోచించి చూడండి అది ఎంత ఎంబరాసింగ్ సిచ్యువేషను సమయం వచ్చేప్పటికీ దుర్యోధన నీ కష్టంతో మాకు సంబంధం లేదు నీ యుద్దంతో మాకు సంబంధం లేదు మేము పాండవుల పక్షాన్ని యుద్దం చేస్తాము అని అనగలరా అప్పుడు ఒక్కటే మాట పాండవులు వచ్చేదాకా నా ఇంట్లో ఫోన్ చేసి పాండవులు రాగానే వాడి పక్షాన యుద్ధం చేస్తారు అది ఎంత అంచతనే ధర్మరాజు దుర్యోగం భీష్ముడి దగ్గరికి వెళ్తాడు యుద్ధానికి ముందు ఉద్యోగ పర్వంలో వెళ్ళి ఎవండి భీష్మ మహాశయ మీరు ద్రోణాచార్యులు మీరు చెప్పండి ధర్మం ఎవరి పక్షాన్ని ఉందో చెప్పండి అంటే నీ పక్షానే ఉంది మరి ధర్మం నా ఉన్నప్పుడు మీరు నా పక్షాన్ని నా పక్షాన్ని ఎలా కూడా యుద్ధం చేయాలి వికర్ణుడు అలా వచ్చేస్తాడు ధర్మం ధర్మరాజు గారి పక్షాన ఉంది అని వికర్ణుడు బ్రేక్ చేసుకుని వచ్చేస్తాడు తన సైన్యం తన గ్రూప్ తోటి మైసూర్ హి కమ్స్ హీ కమ్స్ టు దిస్ సైడ్ అలాంగ్ విత్ హిస్ ఫాలోయర్స్ సో అలా వికర్ణుడు డిఫెక్ట్ అయిపోతాడు సో అలా ఎందుకు చేయకూడదు దుర్యోధనుడు భీష్మాచార్యులు ద్రోణాచార్యులు ఎందుకు చేయకూడదు అంటే వాళ్ళు సమాధానం చెప్పారో తెలుసిన అర్థస్య పురుషో దాస ఉద్యోగపూర్వం లేదు అర్థస్య పురుషో దాస దాసస్వర్థో నిత్ ఇది సత్యం మహారాజ్యు బోస్మ్యర్థేన కౌరవై వాడు దుర్యో ధర్మరాజు గారిని మహారాజాను సంబోధిస్తారుహారాజా ఆయన మహారాజాలా అయ్యాడు ఆయన రాజ్యాధికారం కోల్పోయి రాజ్యాధికారం కోసం దుర్యోధను కోసం రాయవారాలు నడుపుతున్నవాడు మహారాజా ఎలా అవుతాడు కానీ ధర్మ ప్రకారంగా నువ్వు ఒక హాఫ్ సామ్రాజ్యానికి నువ్వు రాజువి ఆ సత్యాన్ని మేము గుర్తిస్తున్నావు మాకు దాంట్లో ఏ రకమైన సందేహం లేదు అని ఆయన సూచిస్తో హే మహారాజా ధర్మరాజ చూడు ఒక సత్యం చెప్తున్నాము అర్థస్య పురుషో దాస దాసస్త్వర్థో నకే ఇప్పుడు డబ్బు మనిషి వాట్ ఈస్ ది రిలేషన్షిప్ సో డబ్బుకి మనిషి దాసుడుగా ఉంటాడే గాని మనిషికి డబ్బు ఎన్నడు దాసుడిగా ఉండదు సో ఇది సత్యం మహారాజా హే మహారాజా ఇది ఒక లోక సత్యం ఇది జీవిత జీవిత సత్యం ఏంటి సో బద్ధోస్మ్యర్థేన కౌరవై ఈ కౌరవులు ఏం చేశారంటే పదమూడు సంవత్సరాలు మమ్మల్ని ఇద్దరిని బాగా మబ్బి మా కావలసిన సేవలన్నీ మేము అడిగినవి అడగనవి ఊహించినవి ఊహించనివి అన్నీ కూడా చేసి వాళ్ళు పదమూడు సంవత్సరాలు మమ్మల్ని పోషించి మాకు సౌకర్యాలు చేసి సుఖాలని అందజేసి మమ్మల్ని వాళ్ళకి దాసులుగా చేసేసుకున్నారు కాబట్టి ఈరోజు ఏమో అదే ఇదే యుద్ధం ఆనాడు వచ్చినట్లయితే ఏమో ఎలా ఉండేదో పరిస్థితి మేము నీ పక్షాన నిలబడి ఉండే వాళ్ళమేమో ఆఫర్ థర్టీన్ ఇయర్స్ దుర్యోధనుడు ఉప్పు తిన్న తర్వాత ఇప్పుడు హఠాత్గా దుర్యోధను విడిచిపెట్టి నీ పక్షాన్ని యుద్ధం చేయడము అసంభవం మాకేం సంబంధం లేదనే మాట కూడా అసంభవం మాకేం సంబంధం లేదని మేము యుద్ధాల్లోనూ మీరు మీరు చూసుకోండి అని పక్కకి తప్పుకోవడం కూడా అసంభవం కాబట్టి మేము అర్థము చేతను కొనివేయబడినాము అర్థము సంపదలు ఈ సంపదలు దుర్యోధనాధుల యొక్క సంపదలు ఇచ్చేసి మమ్మల్ని కొనేశారు ద్రోణాచార్యుడైతే స్పష్టంగా చెప్పాడు నాకు భోజనాలు బాగా పెట్టారు ఈ గాడిలో ఇవి వేసి వడలు ఇవేవేను సప్త వడాయని సో సో ఈ విధంగా చాలా పోషణాది బాగా చేసి ఎన్నెన్నో సేవలు చేసేసారండి ఇప్పుడు ధర్మరాజు గారు మీరు ఎంత సత్పురుషులైనా కూడా మీకు మీకు ఓటు వేయటం అన్నది చాలా కష్టమైన ఇది ఒక గోండా ఉంటాడు లోకల్లో అందరూ గోండా వీడు రాకూడదు వీడు పార్లమెంట్కి రాకూడదు వీడు అసెంబ్లీకి రాకూడదు అని నీతి వాక్యాలు చెప్తారు ఆ గుండా గారు ఆయన బస్తీలో పది మందికి గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా చేసి ఆ ల్యాండ్ ని చవకబేరంలో పది మంది వాళ్ళకి ఇస్తాడు వాళ్ళు ఎవరికి ఒకటి వేస్తారంటారు మా గుండా గారికి వేస్తారు ఆయనకే వేస్తారు వాళ్ళ దగ్గరికి వెళ్లి ఏమండీ మనం పార్లమెంట్ లోకి నేర చరిత్ర సమాజంలోకి తీసుకురాకూడదండి వాళ్ళకి అసలు ఓటు వేయకూడదండి ఇదండి అదండి అని చెప్తే అలాగే ఏంటని తలూపుతారు కోటు వాళ్ళకి ఇపుడి ఇప్పుడు ఈ భీష్ముడు పని ద్రోణాచార్యుడి పని అలా ఇల్లే ఇప్పుడు అర్థకామాన్ అనే మాట ఎవరికి వర్తింపజేయచ్చు మీకు అర్థమైంది కదా అది అత్వార్థకామాంస్తు గురూన్ ఇక్కడ తూ చాలా స్వారస్యం అర్థకామాన్ వాళ్ళు దుర్యోధనుడు అందించినటువంటి సంపదలకి అమ్ముడుపోయారు సందేహం లేదు తూ ఎట్ గురూన్ పెద్దవాళ్ళు చెప్పండి రెండు ముక్కలు చేశారు ఈ పెద్దలే మొక్కలు చేశారు దుర్యోధన భీష్మాచార్యుడు వీళ్ళు కలిసే చేశారు విధురుడు భీష్ముడు ద్రోణుడు కలిసే చేశారు ఓ మొక్క దుర్యోధను ఇచ్చారు ఓ మొక్క ధర్మరాజు గారికి ఇచ్చారు కాబట్టి ఆన్ దట్ స్కోర్ దేశ్ షుడ్ బి ఈక్వల్ ఈక్వల్ టువార్డ్స్ బోత్ అయితే ఈ హస్తినాపురము రాజధాని దూరం అయిపోయింది ఎవళ్ళకి ధర్మరాజు గారి రాజధాని వీళ్ళకి దూరం అయిపోయింది వీళ్ళు ధర్మరాజు గారి రాజధానికి ఒక్కసారి కూడా వెళ్లలేదు ఎందుకంటే దుర్యోధనుడి ప్రేమ కోసం ఆగిపోలేదు వీళ్ళు ధృతరాష్ట్రుడు ఇంకా పెద్ద ఆయన ముసలాయిన కాబట్టి వీళ్ళ లాయంచి ధృతరాష్ట్రుడికా దుర్యోధనుడిస్తారు కాబట్టి ధృతరాష్ట్రుడి మీద ప్రేమతోటి హస్తినాపురంలో ఉండిపోయారు ధృతరాష్ట్రుడు కనుక లేకపోతే అసలు వాళ్ళ హస్తినాపురంలో ఉండాల్సిన అవసరం లేదు దెట్ దేర్ ఆర్ టూ మెనీట్స్ అండ్ టూ మెనీ సర్కం దిస్ ఈజ్ వన్ ఆర్గ్యుమెంట్ ఇది ఈ ఆర్గ్యుమెంట్ చెప్పింది ఎవరు భీష్ముడు ద్రోణుడే చెప్పారు ఈ ఆర్గ్యుమెంట్ ధర్మరాజు గారికి ఈ మాట వాళ్లే చెప్పారు ఈ మాట ధర్మరాజు గారు మోసకొచ్చారు ఇలా అన్నారా అని వీళ్ళతో చెప్పారు కాబట్టి ఇది మనసులో ఉంది అర్జునుడికి ఎవరు అర్థకామాన్ వీళ్ళు సంపదకి అమ్ముడుపోయిన వాళ్ళు సందేహం లేదు తూ ఎట్ గురు పెద్దవాళ్ళు ఒకప్పుడు పెద్దవాళ్ళు ఏదో తప్పు చేస్తారు పెద్దవాళ్ళు తప్పు చేస్తే ఏమంటాం మనం పోల్లే తప్పు చేస్తే చేశారు దాని గురించి మేము పెద్ద పట్టించుకోక పెద్దవాళ్ళు కదా ఇగ్నోర్ ఇన్ సలహాకం సో అర్జునుడు కూడా అలాగే అనుకుంటున్నాడు పెద్దవాళ్ళు అయితే తప్పు చేస్తే అర్థానికి అమ్ముడు పోతే అమ్ముడు అలాగే మాట్లాడేడు కూడా ఇంతకు ముందు కూడా అతతాయినహ అన్నాడు వీళ్ళు అతతాయిలు అయినా కూడా నేను వాళ్ళని చంపడానికి ఇష్టపట్టలేదు అని అన్నాడు సో సో దట్ ఈస్ హౌ సో అర్థకామాన్ని తీసుకువెళ్లి గురువుకి అప్లై చేయవచ్చు దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ యూ దాన్ అప్లై ఇట్ టు భోగాన్ ఆల్సో నిజానికి నేను ట్రాన్స్లేషన్స్ చూసి అనుకున్నాను ఈ ట్రాన్స్లేషన్స్ ఉంటాయి కదండి రకరకాల ట్రాన్స్లేషన్స్ లో దీంట్లో ఈ అర్థకామాన్ని మాటను తీసుకెళ్లి గురువునికి కాకుండా భోగానికి అప్లై చేశారు ఇక్కడే నా ఎదురకుండా ఉన్న దాంట్లోనే అర్థర్ కామరూప భోగోం కోహి అని అప్లై చేశారు అప్లై చేశారు అయితే స్వామి అఖండానందజీ మహారాజ్ మొదలైనటువంటి కొంతమంది మహాత్ములు అలాగే రామశిమదా కూడా భోగాలు దాకా ఎందుకు పట్టుకెళ్తావు దాన్ని అక్కడ గురువు నా దగ్గరే ఉంది కాబట్టి గురువునికే అప్లై చేశాయి వాళ్ళు చెప్పిన మాటే ఉంది దీన్ని సపోర్ట్ చేసి అని ఇది ఒక వికల్పంగా చెప్పారు ఇదే అర్థం అని చెప్పలేదు ఒక వికల్పంగా చెప్పారు ఇలా కూడా దాన్ని అర్థం రైట్ సో ఇప్పుడు భాష్యం చూద్దాం రెండు ఈ మహాభారతం ఉంది చూసారా దీన్ని మీరు ఇటా సెటిల్మెంట్ ఏముండదు దానికి You, you can't sit in it one way or the other. Do arguments do not, I don't. Anchei tenei mana ho, too many arguments loo padipo koddu. Kartta vision dekir ko jivitan loo koda, ita, ata, ata, ita ne argue chosko nte ko chokoddu. Okkate question ho. Gita's method is, is it my duty? Look for the answer. Ande. If the answer is yes, then inga salamira ala tunchakkar lehi. ముందుకు వెళ్ళిపోవడం అంటే సో డ్యూటీ ఇజ్ ఎవ్రీథింగ్ దిస్ ఇస్ అవ గీత లుక్ సెట్ ఇట్ కాబట్టి ఈ ఆర్గ్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి ఏది భీష్మాచార్యుడు ద్రోణాచార్యుడు వాళ్ళ ఒళ్ళో పెరిగాడు అర్జునుడు అర్జునుడికి వాళ్ళ ఆలు వీళ్ళే నేర్పించారు ఇంకా ఈ ఆర్గ్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి ఇటు అటు అటు ఇటు ఇది ఫేలీదు కాదు ఇది బిగ్ ఫైవ్ సో ఈ ఆర్గ్యుమెంట్స్ దర్ ఆర్ టూ మెనీ ఆఫ్ దీస్ ఆర్గ్యుమెంట్స్ బట్ ఫైనల్లీ శ్రీకృష్ణుడు ఈ ఆర్గ్యుమెంట్స్ వేటిని ఆయన లెక్కలోకి తీసుకోవడం ఇట్ డజంట్ టేక్ ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్ ఇన్ టు అకౌంట్ ఆయన ఇచ్చిన సమాధానంలో ఇవన్నీ కూడా పిక్చర్ లోకి రానివ్వడం ఆయన ఒక్కటే మాట చెప్తాడు నీ డ్యూటీ ఈ దేశంలో ఈ కాలంలో నీ డ్యూటీ ఏంటి డ్యూటీ కూడా దేశ కాలాలను బట్టి మారిపోతూ ఉంటుంది డ్యూటీ ఈజ్ నాట్ ఎ ఫిక్స్డ్ థింగ్ ఆత్మజ్ఞానమే దేశ కాలాలను బట్టి మారదు ఆత్మధర్మమే మారని ధర్మం మిగతా ప్రవృత్తి రూపమైన ధర్మము దేశకాలను బట్టి మారిపోతుంది మేము కైలాస యాత్రకి వెళ్ళినప్పుడు మూడు రోజులు నాలుగు రోజుల్లో స్నానం చేయలేదేవాళ్ళను నేను చేసేవాడిని ఏదో కింద ఏదో ఎందుకంటే స్నానం చేయడానికి టెంపరేచర్స్ ఏమో బిలో జీరో వేణీళ్ళు ప్రసక్తే లేదు అసలు ఇంకెలా చేస్తారు స్నానం సో నేను మధ్యాహ్నం పన్నెండు గంటలకి వేణీ నీళ్ళు కొన్ని స్నానం చేసేదాన్ని సో ఏదో తన ఏదో కష్టపడి సో ఇప్పుడు ఈ స్నానం చేయకపోవడం స్నానం చేసి సంధ్యావందనం చేయటం ధర్మం కానీ అక్కడికి వెళ్ళాడుగా ధర్మం మారిపోతుంది అక్కడ స్నానంతో సంబంధం లేకుండా సంధ్యావందనం చేసేటే ఇక్కడ స్నానం లేకుండా సంధ్యావందనం అలా చేస్తారు అక్కడ స్నానంతో సంబంధం లేకుండా సంధ్యావందనం ఆ సంధ్యావందనం అది పూజ అరవాటే సో దేశ బట్టి ధర్మం మారిపోతుంది కాబట్టి ఈ దేశంలో ఈ కాలంలో నా డ్యూటీ ఏమిటి